సూర్యోదయతి కొందరు అంటుంటారు ఏమిటండీ ఒక నిషత్తు దీక్షోదయతి సూర్య అని అన్నాడు ఉదతి ఏమిటండి ఉదతి సూర్యుడు ఎక్కడండి ఉదయించేది అది కూడా తెలియదు ఋషులు సూర్యుడు ఉదయించడం సూర్యుడు రావడం కదా సార్ అది నియతి నియత ప్రవర్తంతే ఎట్లాగో తెలుసు సూర్యోదయం జరగాలి అని అంటే భూమి తిరగాలి భూభ్రమణం జరగాలి భూమి తిరుగుతూ ఉంటే నీకు సూర్యుడు ఉదయం అంటే సూర్యుడు కనిపిస్తున్నాడని ఉదయించడం అంటే కనిపిస్తున్నాడు అని అర్థం అంతే అదే ఓ ఉద్దేశం ఎందుకంటే ఉపనిషత్తుల్లో సూర్యుడులో ఏ విధమైనటువంటి చరణం లేదని భూమిలో చరణం ఉందని ఇదంతా కూడా ఉపనిషత్తులో ఉన్నాయి వేదంలో ఉంది అది మహర్షులకు తెలియకాదు నీకు సూర్యుడు అట్లా ఇది నియతి మళ్లీ ఈ భూమిలా తిరగడం అనేటువంటిది నియతి ఇట్స్ అన్ ఒకవేళ లేదు భూమి తిరగకుండా ఉండి సూర్యుడు అట్లాగే ఉన్నాడు అనుకోండి ఏమైపోతుంది జీవితం చూడండి ఇంకా బతకలే కాబట్టి రాత్రి బోట కావాలి మనకు ఎండ రావాలి వాన రావాలి కాబట్టి ఋతువులు రావాలి ఆ ఋతువులు అట్లా చెల్లిస్తూ ఉంటేనే మనకు సస్యం తయారవుతుంది గ్రాసం వస్తుంది ఇవన్నీ రావాలంటే ఓషధులు వస్తాయి ఓషధీభ్యోన్నం ఓషధుల వలన మనకు అన్నం ఇవన్నీ కూడా జరగాలి అంటే భూభ్రమణం జరగాలి అది ఆర్డర్ అది నియతి కనుక ఒక్కొక్క చోట మీకు విధాయక చర్యలు కనపడచ్చు విధ్వంసక చర్యలు కనపడవచ్చు ఒకే చోట అక్కడ కూడాను శాస్త అస్థి అది బ్రహ్మీతి బ్రహ్మ అస్థి ఒక్క చూడండి ఉదాహరణకి ఒక ఇంట్లో వెళ్ళాం అనుకుంటు చోట ఒక భవనం దానికి ముందు గార్డెన్ ఉంది సరేనా లేదా ఒక పార్కు లోకి వెళ్ళాం అక్కడ గార్డెన్ ఉంది బ్యూటిఫుల్ గార్డెన్ అక్కడ రెండు పనులు జరుగుతూ ఉంటాయి చూడండి కట్ చేసేవాడు ఒకడు ఉంటాడు నాటేవాడు ఒకడు ఉంటాడు నాటేయడం వేరు కట్ చేయడం వేరు అసలు పనికి మాలి మొక్కలు తీసి కూడా ఒకడు ఉంటాడు అర్థమవుతా ఉంది కాబట్టి ఇది చూసినప్పుడు మనకు విధాయికంగా కనపడుతుంది అది చూస్తే విధ్వంసం ఏంటంటే కట్ చేసేస్తాడారు కట్ చేస్తాను కట్ చేయడానికి వెనక శాస్తా ఉండడు సార్ నియంత నాటానికి వెనక నియంత ఉండాడు అట్లా జరిగితేనే జరుగుతుంది ఇదంతా కూడాను నియత ప్రవర్తంతే భయన వతే సూర్యవదతి అగ్ని తపతి ఇవన్నీ కూడాను అదే విధంగా జరుగుతూ ఉన్నాయి వాటి స్వభావం మారడం లేదు కాబట్టి రసస్వరూపం ఆనంద బ్రహ్మ అస్థితి తచ్చ భయ ఇప్పుడు వీళ్ళందరూ భయపడ్డానికి ఏదైతే కారణమైందో విషాస్మాత్ వార్తే అస్మాత్ భేషా వాత పోవతే ఏదైతే ఉందో తచ్చ భయకారణం అస్థి మళ్ళీ నిన్నటికే ఇంకొక పాయింట్ యాడ్ అయింది నిన్న నాలుగు ఈరోజు ఇది కూడా కాబట్టి ఈ భయం చేతనే నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరితను రసస్వరూప ఆనందస్వరూప ఇప్పుడు ఆనంద మీమాంస ఆనందస్యా ఇది కనెక్షన్ ఆనందస్య యేషా మీమాంస భవతి విచారణ భవతి ఇత్య आनंद स्वरूप एट्लाद्रीमा दूसरी विचार रसस्वरूप रसवय सह त्रह रसस्वरूप एट्लायकार तयकार आनंद ब्रह्म अस्थि आनंद ఏషా మీమాంస విచారణి కిమ్ ఆనంద పడిపోయింది క్వశ్చన్ పూర్వపక్ష ఆనందం కిం ఉచ్యతే చెప్పబడుతూ ఉంది ఆనందం అంటే ఏంటో చెప్పబడుతూ ఉంది దీనికి ముందుగా ఒక్కటి మీరు తెలుసుకోవాలి అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతా ఉంది ఇక్కడ అని అంటే ఆనంద హేతువు దూచాం సోర్స్ ఆఫ్ జాయ్ అది ఒకటేనా అనేకమా అనేది ప్రధానమైన విషయం ఆనందానికి హేతు ఎవరు సుఖపడినా సుఖహేతువు తృప్తి హేతోహో ఆనంద హేతోహో అది ఏకమా లేక అనేకమా ఎందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట నుంచి వస్తుంది ఆనందం ఇట్లా అనేకం నుంచి వస్తున్నది గనక ఇది అనేకమా లేక ఏకమా అనేటువంటిది ఇక్కడ మీమాంస కాదు ఏకమే అది ये आनंदमु ब्रह्मांदमे अंदर लेशमे लोकमे आनंदमुदी आनंद लौकिक अभी आनंद ब्रह्मा अभी दी वेदे गां कास्टाब्लीमो आनंद स्वरूप ब्रह्म उ अस्थि ब्रह्मस्थित अनेटाब्ली దాని కొద్దిగా ఈరోజు భయం అనేటువంటి కారణాన్ని నిన్న ఏదైతే భయాభయాల గురించి మాట్లాడేమో మనం భయా హేతుత్వాతని దాన్ని తీసుకుని ఈ భయం నుంచి ఈ సృష్టిలో అంతా కూడా ఆ భయం ఆ నియమం ఏదైతే ఉందో దాని వల్ల నడుస్తూ ఉంది అనేటువంటిది చూచాం ఇప్పుడు ఆనంద హేతువును గురించి చూడాలి అసలు ఆనందం అనేటువంటిది ఏ విధంగా కలుగుతూ ఉంది ఇది లేశమైంది ఇదే పూర్ణం కాకూడదు ఇప్పుడు సుక్షిప్తలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ వృత్తికారుడు చెప్పినట్టుగా భర్తృప్రపంచ ఆ పేరు భర్త ప్రపంచ అతను చెప్పినట్టుగా ఆనందం ఏదైతే మనకు సుషుప్తిలో ఉందో అదే పూర్ణానందము అని ఎందుకు అనుకోకూడదు లేక ఇక్కడ కలిగేటువంటి ఆనందాలే ఆత్మానందం అని ఎందుకు అనుకోకూడదు లేచం ఎందుకు అనుకోవాలి అని అంటే ఈ లౌకికానందం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి మొట్టమొదట లౌకికానందం అంటుంటాం ఏంటి లౌకికానందం లోకే ప్రసిద్ధ ఆనంద లౌకికానంద ఈ లోకంలో ఏదైతే ప్రసిద్ధంగా ఉందో ఆనందమని సుఖమని లోకంలో కలిగేటువంటి సుఖం ప్రసిద్ధంగా ఏదైతే తెలుస్తూ ఉందో ఇది లౌకిక ఆనందం లౌకిక సుఖం లోకే ప్రసిద్ధ ఆనంద ఇది ఇది ఎట్లా ఉంది విషయ సిదిస్ విషయ విషయి సంబంధేన జనిత ఆనంద విషయ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో విషయి అనుభవించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరి యొక్క సంబంధేన ఈ రెండు ఏకం కావడం వల్ల జనిత ఆనంద లౌకికానంద ప్రసిద్ధత్వాత్ అది కనుక ఏ విధమైనటువంటి ఆనందం మనకు కలిగిన బాఖ్యంలో విషయాలు ఉండాలి ఇప్పుడు చూడండి ఏదైనా కాదండి ఇప్పుడు లడ్డు తిన్నాను నాకు ఆనందం కలిగింది స్వామిజీ అంటాడు నేను సినిమా ఆనందం కలిగింది అంటాడు లేదు నేనుగా క్యాసెట్ విన్నాను నాకు ఆనందం కలిగింది అంటాడు క్యాసెట్ వింటే నీకు ఆనందం కలిగేటువంటి దాంట్లో ముఖ్యంగా శ్రోత్రేంద్రియం చెవి అదే సినిమాకు నేను లేదు ఒక మంచి చిత్రాన్ని చూచాను స్వామిజీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక బిల్డింగ్ చూచాను స్వామిజీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నప్పుడు నేత్యేంద్రియం అంతే కాబట్టి ఈ పదార్థం తిన్నాను స్వామీజీ రసగుల్లా తిన్నాను నాకు చాలా చాలా బాగుంది స్వామీజీ ఆనందంగా ఉంది సుఖంగా ఉంది రసనేంద్రియం అయితే ఈ ఇంద్రియాల ద్వారా ఒక శబ్దం నువ్వు విన్నా ఒక రసాన్ని నువ్వు రుచి చూచినా ఒక రూపాది నువ్వు చూచినా వీటన్నిటిని ఎవరు తెలుసుకుంటూ ఉండరు మనసు ఎందుకో తెలుసా నాలుగుగా తెలుసుకునేది నాలుగు మీద వస్తువు పడ్డా మనసు గనక మరొక విధంగా ఉంటే ఇది అర్థం కాదు అందుకని కదా మనం తిన్న తర్వాత ను పెట్టావా అని అడిగింది ఇదే మొత్తం తినేదంతా తినేసి చివరిలో రసం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండిందండి కాకరకాయకు కాకరకాయ ఎవడు పెట్టా అదే తెలుసా తిన్నాడే గాని మనసు మరొక దగ్గర ఉంది అట్లాగే వింటానే గాని మనసు మరొక దగ్గర మనసు మరొక దగ్గర ఉంటే అర్థమయ్యే ప్రశ్నే లేదు కాబట్టి మనసు ఎక్కడుండాలి ఏ ఇంద్రియం ఇంద్రియ విషయాల మీదకి వెళ్ళిందో శబ్దాన్ని వింటూ ఉంది చెవి అంటే చెవి శబ్దము మనసు మూడు అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎన్డీఏ గవర్నమెంట్ అర్థమవుతుంది పర్ఫెక్ట్గా ఉండాలి మూడు అప్పుడే జరుగుతుంది లేకపోతే జరిగేందుకు అవకాశం ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పిందనుకోండి ఆ మాత్రం లేశం కూడా మాత్ర సుఖం ఉందే అది కూడా కలగదు ఇప్పుడు మనసు ఉంది ఇంద్రియాలు సిద్ధంగా ఉండే వస్తువు లేదు తినడానికి సిద్ధం లేదు పైసా ఏం చేయాలి పైసా హై నాలుగు కూడా ఉంది తినడానికి మనసు బాగలేదు ఇప్పుడు ఏం చేయాలి జ్వరం వచ్చి ఉండదు మనసు తినాలని నిజ పెడతా మనసుకేమో తినాలని ఉంది వస్తువు రెడీగా ఉంది అది కర్మ మనకు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అన్ని చేసుకుంది తింటుంటారు ఇదో ఇదో ప్రేమ ఇదే పైగా చెప్తారు నీకేదో నీ తగ్గిపోని ఎన్ని చేసి పెడతామో చూడు అప్పుడు ఎన్ని చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మీరు తిరగను కాబట్టి మనసు ఇంద్రి ఇంద్రియ విషయాలు ఈ మూడు వీటి అలైన్మెంట్ అద్భుతం మేళనం అంటారు దీన్ని అర్థమవుతుందే భాషలో కూడా మేళనాత్ ఈ మూడు సంయోగాత్ ఇవి జరిగితే జరుగుతాయి అయితే ఇప్పుడు ఆనందం అనేది మూడిటి మీద ఆధారపడి ఉంటే ఎక్కడున్నట్టు ఎంతకి ఆనందం నో వస్తువులో గనక ఆనందం ఉండేటట్లేదు అదే వస్తువు ఇంకోరుకు కూడా ఆనందాన్ని ఇవ్వాలి సింపుల్ రీజన్ ఇంకా పోతే మీకు తెలుసు మన జీవితంలో కూడా ఒకప్పుడు ఆనందంగా ఉన్నది ఇంకొకప్పుడు ఆనందంగా లేదు ఒక కాలంలో తృప్తినిచ్చింది ఇంకో కాలంలో తృప్తిని లేదు దశలు మారుతూ ఉంటే కూడాను తృప్తి మారిపోతుంది మన మనసులో భావాలు మారుతూ ఉంటే కూడాను తృప్తి మారుతూ ఉంది ఇంతకు ముందు ఎవరిని చూస్తే మనకు ఆనందంగా ఉండింది వాళ్ళని చూస్తే కష్టంగా ఉంది ఇప్పుడు ఎందుకని మన మనసు వాళ్ళ మీద మారింది గనక కాబట్టి విషయం ప్రధానం కాదు సరేనా పోతే ఇంద్రియాలు అంటారా ఇవి మార్పు చెందుతూ ఉంటాయి ఇప్పుడు కళ్ళున్నాయి ఎప్పుడు ఒక విధంగా చూడ పోతా ఉంటాయి అందువల్ల ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటి వల్ల ఎప్పుడు తృప్తి ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు తల నిండా బుట్టలాగా వెంట్రుకలుంటే తమాష దూకొని ఎలా ఎలా అలా వచ్చాం రాలిపోతే అదే అది వచ్చిన బాధ ఇక్కడ రాలిపోతాయి పైనుండేటి పోతాయి లోపల ఉండేటి పో లోపల బాధ పెడతా ఉంటాయి పైనుండేటి పోయినాయి ఈ పైనుండేటిపోయినాయి ఈ పైనుండి అర్థమవుతుండే ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోతూ ఉంటాయి మనసు ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది వికారిత్వాత కాబట్టి వీటిలో ఈ మూడింటిలో ఎక్కడుంది ఎక్కడా లేదు ఎందుకు ఆర్గ్యుమెంట్ చెప్తున్నానంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది అదేమిటంటే పూర్వం అన్ని ఎన్ని వాదనలు శాస్త్రంలో అ దాంట్లో లేకపోవచ్చు ఆనందం ఇటు చూడండి కాబట్టి అది పూర్ణానందం కాదు విషయం విషయం పూర్ణానందం కానప్పుడు ప్రపంచం నువ్వు ఉండేది ప్రపంచంలో ఇంకేముంది లే మళ్ళీ వస్తాడు విషయం పూర్ణానందం కాకపోవచ్చు అనుభవించే కరణములు ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఇంద్రియాలు ఇవి పూర్ణానందం కాకపోవచ్చు మనసు కూడా పూర్ణానందం కాకపోవచ్చు ఈ మూడు కలిస్తే పూర్ణానందమా కరెక్ట్ ఒక చీకటి ఇంకో కలిస్తే వెలుగా దానికి వాళ్ళు ఏమిస్తారు తెలుసా ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమిస్తారు తెలుసా తమలపాకు ఎట్లా ఉంటది శాస్త్రంలో ఇది ఎగ్జాంపుల్ తమలపాకు ఎట్లా ఉంటది కలర్ ఆఫ్ ఆకుపచ్చగా ఉంటుంది ఒక పొడి ఎట్లా ఉంటుంది బ్రౌన్ సరేనా ఒక పొడి బ్రౌన్ ఆకు గ్రీన్ ఓకే ఇంకేంటి మూడోది ఈ మూడు కలిపినప్పుడు ఈ మూడు రావడం లేదు రెంట్ వస్తుంది వాళ్ళే తవాసా కాదు పూర్వపక్ష కూడా తేలిక కాదు ఏదంటే చెప్పి వినేవి పోయేవాళ్ళు కాదు వాళ్ళు ఏమాయా ఇప్పుడు తమలపాకేమో ఆగుపచ్చకుంది సున్నం ఏమో తెల్లగా ఉంది ఒక్కపడి అంది ఈ మూడు కలిపి తేలిపోదా ఇంద్రియాలు బలహీనం కావచ్చు మనసు వికారం చెందొచ్చు ఇది పరిణామశీలంగా ఉండొచ్చు ఈ మూడు దేవితే వస్తుందేమో రాదు సార్ నహి తమస్తమసో నివర్తకం అది వేరే విషయం ఏది అది కుదరదు ఎగ్జాంపుల్ ఎంతవరకు అంటే ఏకదేశీయం ఆ దృష్టాంతం మనికి రాదు నహి తమస్తమసో నివర్తకం చీకటి చీకటితో ఎట్లాగైతే పోగొట్టలేమో వీటితో పోగొట్టే అవకాశం లేదు ఎందుకంటే నీ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా తమలపాకు ఒక్క కాదు ఒక్క ం కాదు అది పరిమితంగా ఉంది ఇది పరిమితంగా ఉంది పరిచ్ఛిన్నం నువ్వు పూర్ణన్నావే పరిచ్ఛిన్నమా అపరిచిన్నమా పూర్ణ ఏంటి అంతే కదా అనంతం మరి అనంతం అయినప్పుడు ఈ పరిచ్ఛిన్నం అపరిచన్నానికి ఎట్లా పోతుంది దారితీస్తుంది కనుక అలా అయ్యేందుకు అవకాశం లేని కాబట్టి ఏ ఆనందం అయితే మనం ఉన్నది అని అనుకుంటూ ఉన్నామో ఆనంద హేతు ఒకటే గాని ఇన్ అవకాశం లేదు ఇది ఆనందమీమాంస నెక్స్ట్ సైషానందండి యువ సత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట ేయం పృథివీ సర్వా విత్త పూర్ణా సత్ సో మానుష ఆనందనందీమాంసా ఆనంద ఇది ఆ. ంసారణమాంసా విచారణానందీమాంసై ఆనందనంద ఈ రెండింటి యొక్క ఆనందాలు ఏంటో ఈ ఆనందం ఏంటో ఆనందం ఏంటో అది సై షా ఏ అది ఏషా ఇది ఇది అంటే ఈ ప్రపంచంలో మనం ఆనందించే అనుభవించేటువంటి ఆనందం సా స్వరూపానందం ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ జాయ్ సుఖహేతోహో అది ఏదైతే ఉందో పూర్ణానందం అది పరిచ్ఛిన్నానందం పూర్ణానందం ఓకే ఈ రెండిటి విషయం లౌకిక సుఖం అనంత సుఖం అయితే అనిత్యానందం నిత్యానందం అట్లా ఆ సైష ఆనంద ఆనందం యొక్క మీమాంసీ విచారణ ఇది మొదట ఆనందం చెప్తున్నాడు దాని పేరేంటో తెలుసా ఏకహ మానుష ఆనంద మానుష ఆనంద మనుష్యానందం ఇది తినండి మొదట इधस्ते मेतं पोण केवल कनक स आनंद से मीमांसाट दृश युवा साधु युवा अध्याय आशिष्ट दुष्ठ बलिष्ठ त అయ్యా ఈ లౌకికమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో లౌకికమైన ఆనందం సరేనా దీన్నంతా తీసుకొచ్చి పెట్టేశాడు ఇక్కడ టేబుల్ మీద అంతే ఇది ఎట్లంటే యువకుడుగా ఉండి సాధు మంచి వాడుగా ఉండి సాధుత్వం కలిగి ఉండి అధ్యాయకహా మంచి జ్ఞానం కలిగినటువంటి వాడై ఉండి ఇంకా చెప్తాను వెంట వెంటనే చక్కగా పనులు చేసేవాడు అయ్యి ఉండి దృఢిష్ట మంచి ఆరోగ్యవంతుడయి ఉండి బలిష్ట మంచి బలం కలిగినటువంటి శారీరకంగా ఇట్లా ఉన్నటువంటి వాడు ఇయం పృథి ఆ భూమి ఈ భూమండలం ఏదైతే ఉందో ఇయం ఇయ పృథివీ సర్వాదిత పూర్ణ సత్ ఉండే ధనమంతా సౌభాగ్యమంతా సంపదలంతా అనుభవించేటువంటి వాడు అయ్యాడనుకోండి అంటే పృథివీ పతి రాజా పృథివీ అటువంటి భోగభాగ్యాలన్నీ కూడా తన చేతిలోనే ఉండేటువంటి వాడు ఇది ఇన్ని లక్షణాలు కలిగి సంపూర్ణంగా అనుభవించేటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మనుష్యానందము ఇద్దరికీ అవకాశం ఉందే మనకు వీక్ నుంచి పద్మూడు మెట్లు ఎక్కితే బ్రహ్మానందం దాంట్లో కూడా తమాషద్ యువ యువ అంటే ఏంటి యువకుడు అంటే ఎవరు ప్రథమ వయాహ అంటే మంచి యవ్వనంలో ప్రథమ దశలో ఉండేవాడు తల్లిదండ్రులు మాటినకుండా ఎట్లంటే ఎట్లా కారర్ పైకెత్తి ఒక చెవికి పోగు <laughs> . <laughs>